్రహ్మస్పత ఆనశ్వన్వ్వోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరాయ నమస్కృత్యరం చె నరో ీం సరస్వతీం యాసంతకో జయముదీరే తాని సర్వాణి సంయమ్యయక్ ఆసీత మత్పర వశే హియేంద్రియాణి ప్రజ్ఞా ప్రతిష్టిత మత్పర ఆసీత యుక్త అంటే నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇచ్చుచ్యతే తగా యుక్త అనేది ఒక పెద్ద టైటిల్ అది శ్రీకృష్ణునికి యుక్త అనే పదం అంటే చాలా ఇష్టం సమ యుక్త ఈ రెండు పదాలు చాలా ఇష్టం ఎందుకంటే గీతలో సర్వత్రా కూడా యుక్త అనే పదాన్ని వాడుతూ ఉంటాం అనేక సందర్భాలు యుక్తాహార విహారస్యచేష్ట కర్మసు యుక్తస్వప్నావబోధ యోగోభవతి దుఃఖ యుక్త అంటే పొందికగా ఉన్నవాడు అని తెలుగులో అనువాదం చేయొచ్చు పుందిక పొందిక అయిన అంటే మనిషి జీవితంలో దేహము ఇంద్రియములు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 బుద్ధి అంటుంది క్యాల్కులేషన్ వేస్తుంది బుద్ధి ఇదంతా చాలా కాస్ట్లీ ఎఫ్ఐర్ కాస్ట్ చూసుకుంటూ ఉండు వాళ్ళంత అప్పులు పెరిగిపోతున్నాయని బుద్ధితో క్యాల్కులేషన్ వేస్తుంది సో ఈ విధంగా ఏది ఒకదానికి ఇంకోదానికి పొందికు ఉండదు పెర్సన్ పుల్డ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ విత్ ఇన్ హిమ్స్టెల్ పై వాళ్ళు ఎవరో ఎంజూ చేస్తారండి పైవాళ్ళు అనేది పిక్చర్లు ఉండనే ఉండదు ఇంకే మనం అలా అంటూ ఉంటాం వీళ్ళ మూలంగా నేను ఎలా వాళ్ళ మూలంగా అయిపోయాను అని ఒక వీక్నెస్ చేత అలా తప్పిస్తే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 అటువంటి పొందిక అయిన జీవితం అంటే ఇంటిగ్రేటెడ్ లైఫ్ అంటారు ఆ దాన్ని యుక్తహారం యుక్తాహార విహారస్య ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆరోగ్యం మహాభాగ్యం అని తెలియనివాడు ఎవడున్నాడు ఇతివాడు తెలుసు తెలియడమే కాదు మనకి వై లవ్ హెల్త్ వై వాంట్టు బి హెల్దీ మనకి హెల్త్ చాలా అవసరం మనం ఎంతో ఆకాంక్ష చేస్తున్నాం హెల్త్ కావాలనే కానీ మన బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ యు వాంట్ హెల్త్ అండ్ వర్క్ ఫర్ ఇన్హెల్త్ అదే దాన్ని యుక్త లేకపోవడం ఉంటే అది అయుక్త అంటే అది అలాగే ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి వీ వాంట్ హార్మోనీ హౌస్ వీ వాంట్ హార్మొనీ అండ్ అల్టిమేట్లీ వీ వర్క్ ఫర్ ఈ ఆపోజిట్ డిజార్మొనీ కోసం మనం పనిచేస్తుంది మన పొలిటీషియన్స్ కూడా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 మనకి మనకు ముస్లిం రాష్ట్రపతి ఉన్నారు ఇంతకు ముందు కూడా ముస్లిం రాష్ట్రపతులు ఉండేవారు ముస్లిం చీఫ్ మినిస్టర్స్ ఉండేవారు అంతులేని ఒక చీఫ్ మినిస్టర్ ఉండేవారు మహారాష్ట్రకి ఆఫ్ ఆల్ స్టేట్స్ మహారాష్ట్రకే అంతులే చీఫ్ మినిస్టర్ ఉండేవాడు గఫూర్ అని ఒక ఆయన బీహార్కి చీఫ్ మినిస్టర్ ఉండేవాడు వాటిని ఆన్సెన్స్ ఈస్ గోయింగ్ గానీ ఈజ్ ఎ గుడ్ పర్సన్ ఇఫ్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్ హీస్ పార్టీ ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ వై షుడ్ యూ హ్యావ్ దట్ ఎస్ అ డిమాండ్ ఎంత అధ్వానంగా ఉందో చూడండి ఆ బేసిస్ మీద ఆ బీహార్ స్టేట్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ బేసిస్ మీద హీఈ్ ఎ మిడిల్ హెడెడ్ గాయ్ బికాస్ ఆఫ్ దిస్ మళ్ళీ వీఆర్ లోయింగ్ టు హ్యావ్ ఎలక్షన్స్ ఇంకొక ఆయన అంటాడు వాడు ఒక వ్యక్తి ఉన్నాడు హీఈ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ క్రిమినల్ కేసెస్ ఏదో ఈ మాఫియా గ్యాంగ్లతో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వీడ్ దిస్ మ్యాన్ అమర్ సింగ్ అని వాడు ఉన్నాడు హీ సేస్ అతను మైనారిటీ కమ్యూనిటీ వాడు కాబట్టి వీఆర్ సపోర్టింగ్ హిమ్ యుద్ధుడ్ సపోర్ట్ హిమ్ ఇఫ్ హీస్ రైట్ మైనార్టీ కమ్యూనిటీ అనే ప్రసక్తే ఉంది అతనికి కనుక ఈ మాఫియా గ్యాంగ్స్ తోటి ఏమీ సంబంధం లేకపోతే అతను సత్పురుషుడు అయినట్లయితే అతను మంచి కళాకారుడు సో మంచిగా యాక్టర్ అయినట్లయితే వీ హాల్ షుడ్ సపోర్ట్ హిమ్ వై ఓన్లీ అమర్ సింగ్ షుడ్ సపోర్ట్ వీ హాల్ షుడ్ సపోర్ట్ బట్ ఇన్ కేస్ హీ హ్యాస్ కనెక్షన్ విత్ మాఫియా గ్యాంగ్స్ హీ షుడ్ బి పనిష్ అంతేగాని మైనారిటీ కమ్యూనిటీ వాడికి సపోర్ట్ చేస్తామంటే ఏమిటంటారండి సో ఈ విధంగా భారతీయ సమాజం యొక్క జీవనము అత్యంత కలుషితమైపోయి ఉంటుంది చూస్తే దుఃఖం కలుగుతుంది మనం కొరీది హార్మోని మనం వర్క్ చేసేది డిజార్మోనీ కొరకు వర్క్ చేస్తాం సో మనుష్య మానవుడు ఈ విధంగా సోషల్ లైఫ్ కానీ ఇండివిజువల్ లైఫ్ కూడా ఫ్యామిలీ లైఫ్ మేనికి దృష్టాంతం చెప్పాను ఫ్యామిలీ లైఫ్ దృష్టాంతం చెప్పాను ఇలా ముందుకు వచ్చేయండి అమ్మా ఇక్కడ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మీకు ఇంకా కుర్చీ కూడా ఉంది మీరు కుర్చీలో కూర్చోవచ్చు లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు సో ఫ్యామిలీ లైఫ్లో పీస్ అండ్ హార్మోనీ కావాలని అనుకున్నప్పుడు వీ షుడ్ నాట్ వర్క్ ఆపోజిట్ డైరెక్షన్ వీ షుడ్ వర్క్ ఇన్ ది రైట్ డైరెక్షన్ సో ఈ విధంగా మన జీవితంలో ఈ క్రాస్ పర్పసెస్లో మనం పనిచేస్తూ ఉంటాం దాంతో అల్టిమేట్గా జీవితం అంతా వ్యర్థం అయిపోతుంది మనం అల్టిమేట్లీ వీ డోంట్ గెయిన్ ఎనీథింగ్ అల్టిమేట్లీ ది పర్సన్ ఈజ్ థర్లీ ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ వ్యక్తిగతంగా నేను సాధించాల్సిందంతా సాధించలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు కుటుంబంలో నాకు సరైనటువంటి సపోర్ట్ రాలేదు అని కంప్లైంట్లో గ్రీవెన్స్ల్లో ఉంటాడు సొసైటీ సోషల్ లైఫ్లో గ్రీవెన్స్ ఉంటుంది ఆఖరికి దేవుడు కూడా మనకు కలిసి రాలేదు అని గ్రీవెన్స్లో దేవుడు కలిసి రాలేదు గ్రహాలు కలిసి రాలేదు నక్షత్రాలు కలిసి రాలేదు గోడలు కిటికీలు కలిసి రాలేదు సొసైటీలో ఉండే మనుషులు కలిసి రాలేదు కుటుంబంలో సభ్యులు కలిసి రాలేదు ఇంకేమిటి కలిసి వచ్చిందండి దిస్ ఈజ్ ది వే ఇన్ విచ్ పీపుల్ థింక్ ఈ రాంగ్ డైరెక్షన్లో థింక్ చేస్తున్నంతసేపు విల్ నెవర్ కమ్ టు ది రైట్ పాత్ ది ఎంటైర్ ప్రాబ్లమ్ ఈస్ విత్ ఇన్ ఆస్ యుక్త మన జీవితంలో యుక్తత్వాన్ని తెచ్చుకోవాలి నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తద అది కష్టం అందుకోసం మత్పర మత్ పరముగా కలవాడై ఉండాలి అంటే మీరు భక్తి చేసి ఉత్సాహం మీలో ఉంటే వాసుదేవుని ఎందు చక్కని భక్తి చేయటం నిష్కామ భక్తి చేయాలి సకామ భక్తి అనేది గౌణ భక్తి ఇంకా భక్తి కాదన్న ఎందుకని ఉంటారు సెకండ్ క్లాస్ సిటిజన్ అంటారు సెకండ్ క్లాస్ సిటిజన్ అంటే అర్థం ఎట్టండి ఈజీ సిటిజన్ నో సెకండ్ క్లాస్ సిటిజన్ ఈజీ నో ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అమెరికాలో సిటిజన్స్ గ్రీన్ కార్డు హోల్డర్స్ అని ఉంటారు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 ఎందుకంటే వీడు అల్టిమేట్గా కోరిది సంసారాన్నే కోరతాడు సో ఈశ్వరుణ్ణి కోరడు సంసారాన్నే కోరతాడు కాబట్టి దా భక్తి అంటే ప్రేమనర్థం కాబట్టి వీడు ప్రేమ ఈశ్వరుని ఏమో ఉండదు ప్రేమ సంసారమునందే ఉంటుంది ఊరికే ఈశ్వరుణ్ణి కనెక్షన్ పెట్టాడు కనుక ఈశ్వరుని మీద ప్రేమ లేకున్నా ఆ ఈశ్వర అనే గుణాన్ని బట్టి దాన్ని భక్తి అన్నాం దాన్ని అంచేతనే గౌణుడు భక్తి అంటాం అలా కాకుండా ఈశ్వరునియందలి ప్రేమతో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే దాన్ని భక్తి అని అంటారు సో ఆ విధంగా నిష్కామ భక్తి సకామభక్తి అధికంగా లోకంలో ఉంటుంది కాబట్టి ఆ డిస్టింక్షన్ కోసమని ఆ తేడా స్పష్టంగా తెలియటం కోసమని నిష్కామభక్తి అని విశేషం ఒకటి వేస్తూ సో అటువంటి నిష్కామభక్తి చేస్తే మనకి ఆ యుక్తత్వము జీవితంలో వస్తుంది అదొక పద్ధతి మత్పరహ అహం వాసుదేవ పరహ సో జీవిత పరమలక్ష్యం ఏమిటంటే ఈశ్వరుడు పరమలక్ష్యం అలా ఉండాలి ఈశ్వర అభిముఖంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది అంటే ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా ఈశ్వరాభిముఖంగా ఉండాలి ఇప్పుడు ఆహ్లాదుడు అలాగే చెప్తాడు శ్రీనాథు నచ్చించు కరములు కరములు అంటే ఇంకా మొదలవుతుంది చేతులు అంటే ఏమిటి ఇంద్రియ ఇంద్రియములు కదా ఏ చేతులతో ఈశ్వరుని అర్చిస్తారో అవే చేతులు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 సుఖాన్ని మరో దానికోసం కోరరు ధనాన్ని దేనికోసం కోరుతాం సుఖం కోసం కోరుతాం ఇంటిని ఇల్లుని దేనికోసం కోరుతాం సుఖం కోసం కోరుతాం భార్య పుత్రాదు ఎందుకోసం కోరుతాం సుఖం కోసం కోరుతాం సుఖాన్ని దేనికోసం కోరుతాం సుఖం కోసం కోరుతాం సుఖము అన్నా ఈశ్వరుడు అన్నా ఒకటే అంటే ఈశ్వరున బ్రహ్మ కం బ్రహ్మ అనే బృహద చాంద్ర గ్యోపనిషత్తులు వస్తుంది అంటే సుఖం యద్వై భూమా తత్సుఖం ఏది పరమాత్మయో అది ఏ సుఖం కాబట్టి ఈశ్వరు సుఖాన్ని సుఖం కోసం కోరినట్లుగా ఈశ్వరుణ్ణి ఈశ్వరుని కోసం కోరుట సో అది మత్పర సకల మనస్సు ఈశ్వరాభిముఖంగా ఉండాలి బుద్ధి ఈశ్వరాభిముఖంగా ఉండాలి సో ఆ విధంగా మత్పర మత్పరకి వెరీ బిగ్ టాపిక్ ఇట్ రియల్లీ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 తర్వాత దేవాలయ గోపురము కానీ ఈవెన్ చర్చ్ యొక్క స్పైర్ అని అది కూడా ఎత్తైన స్పాట్గా ఉంటుంది అది ఆ గ్రామానికంతకీ ఎత్తైనటువంటిది ఎక్కడంటే గ్రామంలో ఏ మూలం నుంచి అలా చూసినా మీకు ఆ దేవాలయ గోపురం కనబడి ఆ కలశం అది కనుక అంటే యు ఆర్ నాట్ అవే ఫ్రమ్ ఈశ్వర భావన అట్ ఎనీ టైం అని అభిప్రాయం సో అందుకోసం ఆ గోపురానికి ఆ విధమైన హైట్ అనేది ఒకటే సో ఆ మొత్తం ఊళ్ళో ఏ స్ట్రక్చర్ అన్నిటికంటే ఎక్కువ ఎత్తులో ఇది ఉంటుంది అంటే దర్టికులర్ స్పాట్ ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ అది చూస్తారు ఎక్కడికి దాన్ని చూడ్డం సో ఆ విధంగా కాలంలో కాలం ఏకాదశి దశమి సో ఇది అది చతుర్ద చవితి అని ఇలాగా లేకపోతే సూర్యోదయ సమయం సూర్యాస్తమయ సమయం అంటూ అలాగే మళ్ళీ వితిన్ ఏ డే సో ఇది శివరాత్రి దేని ఫోర్ రితిస్ ఇస్ డే అనే విధంగా కాలంలో అనేక స్పాట్లు పెట్టుకుంటూ మార్పులు పెట్టుకుంటూ పోతాం సో దట్ ఆల్ ది టైమ్ యూఆర్ కనెక్టెడ్ టు ఈశ్వర్ సో ఈ విధంగా మత్పరాహ తర్వాత బుద్ధియందు కూడా ఇది మనస్సుకు సంబంధించి బుద్ధియందు కూడా మన మత్పరత్వము అంటే ఈశ్వర స్వరూపానికి సంబంధించిన విచారం చేయుట గంభీరమైనటువంటి శాస్త్రముల యొక్క అధ్యయనము చేయుట ఈశ్వరునికి సంబంధించిన శాస్త్రాధ్యయనం అంటే వేదాంత శాస్త్రం ఇత్యాది అధ్యయనం చేయటం సో ఇది ఇది కూడా మత్పరత్వంలో భాగం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 కాబట్టి ఆ విధంగా ఈశ్వరుని ఎందుకు నిష్కామ భక్తి ఇంద్రియ వశీకరణములో చాలా బాగా సహకరిస్తుంది కాబట్టి మత్పర లేదా ఇంకో రకంగా అంటే ఇవన్నీ కూడా కంబైండ్ సైమిల్టేనియస్గా మన అన్ని ఉపాయాలని మనం ముందుకు తీసుకువెళ్ళచ్చు సో నిన్న మనం చేశాను ప్రత్యేక ఆత్మ సో ఆత్మ విచారము అనేది ఒకటి ఆ వివేకపూర్వకంగా దేహాదుల ఎడ సాక్షిభావంతో ఉంటూ ఆత్మవిచార నిష్ఠుడు కనుక ఇంద్రియవశీకరణం సారత్లికైపో సో మొత్తానికి వశేహియస్ ఇంద్రియాణ ప్రజ్ఞా ప్రతిష్ట భాష్యం ఏమాసీన వర్త్యాసలాత్ ప్రజ్ఞా ప్రతిష్టిత సో ఆసీనస్య ఈ విధంగా కూర్చోవాలి ఆసీత అంటే కూర్చోవాలి కూర్చోవాలంటే కూర్చీలో కూర్చోవాలి సోఫాలో కూర్చోవాలని కాదు స్థిరంగా నిలబడి ఉండాలి అని భక్తి ఎందు స్థిరంగా నిలబడి ఉండాలి లేకపోతే ఆత్మవిచారమునందు స్థిరంగా నిలబడి ఉండాలి మన వాళ్ళు వానాకాలం చదువులు ఉంటారు ఎందుకంటారో అలా అంటారు ఏదో మూడ్లో ఏదో భగవద్గీతను లేకపోతే భక్తి ఏదో మూడు వస్తుంది అలా కొద్దిసేపు అది ఒక ఆవేశం వస్తుంది ఆవేశం ఎంతసేపు ఉంటుంది కొద్దిసేపు ఉంటుంది తర్వాత పోతుంది మళ్ళీ మన సంసారం అన్ని మామూలుగా ఉంటాయి ఎందుకంటే సంసారం అనేది బలంగా కనపడుతూ ఉంటుంది ఎదురుకుండా ఈశ్వరుడు అనేది మీరు పర్టికులర్గా పని పెట్టుకుని భావన చేస్తే కానీ ఈశ్వరుని యొక్క భావన మనస్సుకి రాదు సంసార భావన సహజంగా వస్తుంది ఆ స్థితిని మార్చాల్సి ఉంటుంది ఎలాగంటే నామరూపములు మిథ్యా అని ఇంత బలంగా నిరూపించటం వల్ల ప్రయోజనం ఏమిటంటే మనస్సుకు ఒక సం పాత సంస్కారాన్ని చేరిపేసి కొత్త సంస్కారాన్ని మనస్సుకివ్వాలి నామూ నామరూపములే సత్యము అనే సంస్కారంలో మనస్సు పనిచేస్తూ ఉంటుంది నామరూపాలతోటే వ్యవహరిస్తూ ఉంటుంది పుట్టిన దాది గిట్టి వరకు వీడు నామరూపాలతోటే వ్యవహరిస్తే నామరూపాలే సత్యం అనుకుంటాడు ఆ డైవర్సిటీలో కొట్టుకుపోతూ ఉంటాడు సో వాడికి ఎంతలాగ రాపిడి చేస్తే ఈ నామరూపములు మిథ్య అని అర్థమవుతుంది ఎంత వివేకం ఉంటే నామరూపాల మిథ్యని తెలుసుకోగలుగుతాడు తర్వాత ఇంకో ఇబ్బంది ఏమిటంటే ఎందుకంటే మీకు ఈ నామరూపాలంటే ద్వేషం ద్వాపరూపాలంటే ద్వేషం కాదు పాయింట్ ఏంటంటే ఎంతవరకు అయితే నామరూపములు సత్యం అని మీరు అనుకుంటారో అంతవరకు మీకు సత్యం తెలియదు దట్ ఈస్ ది ప్రాబ్లం ఇప్పుడు ఎంతవరకు అయితే పావు అనుక్కుంటూ ఉంటాడో అది తాడు అనే సత్యం తెలియదు సో ఈ దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మీరు తా పావు అనుకుంటే తాడు అన్నది అసలు పిక్చర్లో ఉండదు ఇట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ముందు ఈ పావుని ఎక్స్క్లూడ్ చేస్తే కానీ తాడు కాదు అసలు పిక్చర్లో రెండు యూ కెనాట్ బోత్ ఐ మీన్ దిస్ ఈస్ దాజ్ వెల్ యాజ్ దిస్ అని అలా ఎక్కడో అలాంటి జ్ఞానం ఉండదు కదా కాబట్టి నామరూపములు మిథ్యా అని తెలుసుకోవాలి నామరూపములు మిథ్య అంటే మనం చూస్తూ ఉన్న సంసారం మిథ్య అని అర్థం దానికి తెలుసుకున్నప్పుడే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 సో నేను శివపంచాక్షరి నుంచి దూరం అయిపోయి ఇప్పుడు ద్వాదశాక్షర మంత్రాన్ని చేశాను ఆ తర్వాత సో మళ్లీ థింగ్స్ హ్యావ్ ఫాలన్ బ్యాక్ ఇన్ ప్లేస్ అంటూ ఆ విధంగా చెప్పాను చెప్పి మీ అభిప్రాయం ఏమిటి అంటే నేను చెప్పాను మీరు శివపంచాక్షరి చేసినందుకు ద్వాదశాక్షర మంత్రం చేసినందుకు మీ గాడ్ బ్లెస్ యు హన్ ఎ నైస్ థింగ్ కానీ మీరేం చేస్తున్నారంటే ఆ శివపంచాక్షరి ద్వాదశాక్షరి మంత్రములు దాన్ని మీరు చేసి జపము ఆ సాధనని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 ఎక్కడి నుంచో వస్తుంది అది పట్టుకుంటాను కాబట్టి సో ది ఇష్యూ యూ యూ ఆర్ టోటల్లీ ఇన్ ది రాంగ్ డైరెక్షన్ అండ్ యూ వాంట్ మీ టు గివ్ యా రిప్లై ఆర్ ఎ కౌన్సెలింగ్ ఆర్ ఎన్ అడ్వైజ్ దట్ ఫిట్స్ ఇన్ టు యువర్ రాంగ్ డైరెక్షన్ దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్ నేను ఐ డో నాట్ లొకెట్ ఇట్ దట్ నాకల్లా అసలు మీరు అనుకున్న దృష్టికోణంలో నాకు అది కనపట్టలేదు నాకు ఎలా కనపడుతోందంటే జీవితం అనగా వస్తూ ఉంటాయి మీరు పంచాక్షరి చేశారు ద్వాదసాక్షరి చేశారు అది అలాంటి పెట్టాలి జీవితం అనగా సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి మీరు పంచాక్షరి చేస్తున్న టైంలోనే ఇంకొకటి ద్వాదసాక్షరి చేస్తున్నాడు అనుకోండి వాడికి వచ్చాయలేదు సుఖ షిఫ్ట్ మీరు ద్వాదశాక్షికి షిఫ్ట్ అయ్యేటప్పుడు వాడు పంచాక్షరికి షిఫ్ట్ అయ్యాడు వాడికి మళ్ళీ సుఖ కాబట్టి ఈ రకమైన స్పెక్యులేషన్ వద్దు జీవితం అనగా స్టాక్ మార్కెట్లో లాగా మీరు ఈ ఇక్కడ ఈ స్టాక్ పెరుగుతుందో పెరగదు అని ఇది అమ్మేసి అది షిఫ్ట్ అయ్యేప్పటికి ఇది పెరిగి అది తగ్గింది అప్పుడేం చేస్తారు కాబట్టి అలా వద్దు డోంట్ గో ఆన్ స్పెక్యులేటింగ్ ఆన్ దీస్ థింగ్స్ అసలు ముందు రెండింటినీ డిస్కనెక్ట్ చేసేయండి సాధన వేరు సంసారం వేరు సంసారంలో యాటిట్యూడ్ ఏమిటంటే సుఖ వస్తూ ఉంటాయి ఈ ఈ సుఖ దుఃఖాలని మనం వీ హు అక్సెప్ట్ దమ్ దెర్ ఈస్ అ వే ఆఫ్ అప్రోచింగ్ దెమ్ అండ్ వాటిని మనం గీత చదువుకుంటుంటే బాగా తెలుస్తుంది ఆ సుఖదుఖాలను అలా నడిపించడం ఈ సాధన దారిని సాధన చేసుకోవడం ఎందుకంటే ఈ సాధన లెవెల్ వేరు సుఖదుఖాల లెవెల్ వేరు ఏమిటంటే సుఖదుఖములు తత్ప్రయుక్తమైన జీవితం మిథ్యా అది మిథ్యది ఇట్స్ ఎ ప్యాసింగ్ షో ఇట్ ఈజ్ నాట్ రియల్ వెరాజ్ ఈ సాధన దాన్ని బట్టి ఆత్మవిచారము వీడి యొక్క అంతరంగ వికాసము దట్ ఈస్ ద రియల్ థింగ్ నా యూఆర్ కరెక్టింగ్ టు రాంగ్ థింగ్స్ ఈ రియల్ని అన్ రియల్తో ముడెట్టి మీరేమో కంక్లూషన్స్ డ్రా చేస్తానంటే యూఆర్ మిస్ లెడ్ అండ్ దెన్ దిస్ వెరైటీ డైవర్సిటీ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దాంతో అగైన్ యూ ఆర్ మిస్లెడ్ బై ది డైవర్సిటీ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆ ఫికల్ మైండెడ్నెస్ దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ సో యూ హ్యావ్ టు రీఆర్గనైజ్ యువర్ ఎంటైర్ థింకింగ్ అని నేను చెప్తా సో ఆ విధంగా కాబట్టి ఆసీనస్యతేహే అంటే కూర్చోవడం అని కాదు ఒక స్థిరమైన నిర్ణయంలో ఉన్నటువంటి వాడు ఆసీనస్య యతేహే అంటే యతనశీలస్య అభ్యాసం బాగా అధికంగా ఉండాల్సింది అక్కడ ఫోన్ మగుతోంది మీరు దాని గురించి ఎంత చేయకండి వి ఇగ్నోర్ ది ఫోన్ ఎందుకంటే క్లాస్ టైంలో ఫోన్ ఆన్సర్ చేయం కదా ఓకే యతేహే యతనశీలస్య ఎప్పుడు యతిగా బతకాలి యతి అంటే ఈలో శీలమో అర్థం యత యత యతి ప్రయత్నే యత అని మిగులుతుంది ప్రయత్నం అని అర్థం ఈ ఈ చేరిస్తే దానికి శీలార్థం అంటే ప్రయత్న శీల స్వభావం చేతనే సాధన చేసే స్వభావం గలవడం చేతనే అభ్యాస బలార్థం సో ఈ విధంగా మీరు కరెక్ట్ ప్లాట్ఫామ్ నిర్ధారణ చేసుకుని ఏమాసీనస్యతే ఏటా ప్లాట్ఫాము మత్పరస్య మత్పర ఆ ప్లాట్ఫామ్ ఆత్మవిచారము ఈశ్వర భక్తి యూ కెన్ టేక్ బోత్ సిమిల్టేనియస్లీ సో ఒకప్పుడు ఆత్మవిచారం మరోపుడు ఈశ్వర భక్తి సపోజ్ మీరు దేవతా దేవతా సన్నిధానంలో దేవాలయంలో ఎక్కడ ఉన్నారనుకోండి దట్ ఈస్ ది అకేషన్ ఫర్ ఈశ్వర భక్తి అండ్ సపోజ్ మీరు ఉపనిషత్ క్లాసులో ఉన్నారనుకోండి దానికి సంబంధించిన మననం చేస్తుండొచ్చు లేకపోతే నిధుధ్యాసనం చేయొచ్చు లేదా క్లాసులోనే శ్రవణంలో ఉండొచ్చు అది అకేషన్ ఫర్ అకేషన్ ఫర్ ఆత్మవిచార సో బోతార్ వన్ అండ్ ది సేమ్ ఈశ్వర భక్తి అన్న ఆత్మ విచారం ఉన్నా ఒకటే దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్ సో కాబట్టి మీరు రెండు కూడా సైమిల్టైనియస్ గా జీవితంలో ముందుకు తీసుకుపోవాలి ఆ విధంగా ఉండి అభ్యాసాన్ని కనుక చక్కగా చేసుకున్నట్లయితే సో ఇంద్రియాని వశే వర్తంతే ఇంద్రియములు వశంలో ఉండిపోతాయి ఏం సమస్య కాదు సో తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత వాడి ప్రజ్ఞ అప్పుడు స్థిరమైపోతుంది వివేక ప్రజ్ఞ స్థిరమైపోతుంది వివేక ప్రజ్ఞ అంటే ఈ నామరూపాత్మకమైన జగత్తు మిథ్య సో ఈ జగత్తును దర్శిస్తూ ఉండే ఆత్మ చైతన్యము గలదో అది ఏ సత్యము అనేటువంటి ఆ వివేక ప్రజ్ఞ అది స్థిరమైపోతుంది సత్యస్య సత్యం అని పరమాత్మని సత్యస్య సత్యంగా ప్రతిపాదిస్తారు నామరూపాత్మకమైన జగత్తు సత్యం సత్యం అంటే సత్ త్యాన్ అర్థం ట్రూత్ అని కాదు వాట్ ఎవర్ ఈవెన్ ఇఫ్ యూ కాల్ ఇట్ ట్రూత్ దెన్ ఇట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ది ట్రూత్ అప్పుడు ఇది అన్ ట్రూత్ అవుతుంది లోవర్ ట్రూత్ అవుతుంది ఓకే లోవర్ ట్రూత్ అవుతుంది దెర్ ఇస్ నో అన్ ట్రూత్ బట్ దెర్ ఈజ్ ఎ లోవర్ ట్రూత్ అలాగా అలా చెప్పుకోవచ్చు కొంతమందికి జగత్తు మీద ప్రేమ ఉన్నప్పుడు ఇలా చెప్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది జగత్తు నిత్యాన్ని మొత్తమే తోషిపుచ్చేస్తే వాడికి చికా కనిపిస్తుంది కాబట్టి జగత్తు లోవర్ ట్రూత్ అండి హయ్యర్ ట్రూత్ ఉంది అని కాబట్టి ఇప్పుడు మనం ఏ ట్రూత్ పట్టుకోవాలో రెండు పట్టుకోవాలి రెండు పట్టుకుంటారా లోవర్ ట్రూత్ హయ్యర్ ట్రూత్ కూడా పట్టుకుంటారా రెండు పట్టించుకుంటారా ఏ ఏది పట్టుకోవాలి మీరే ఆలోచిస్తే హయ్యర్ ట్రూతే పట్టుకోవాలి అది రాదు వేరు రెండూ పట్టుకుంటా ఉంటే అది తెలివితేటలు అనిపించుకోదు లోవర్ ట్రూతో హయ్యర్ ట్రూత్ రెండూ పట్టుకుంటావుంటే యూ కెనాట్ డూ ఇట్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఓన్లీ వన్ థింగ్ అటెట్ ఐ అలాగనమాట తర్వాత శ్లోకం ధ్యాయతో విషయాన్ పుంసేషూ ఉపధ్యాయతే సంగాత్యతే క్రోధాత్ స్మృతిభ్రమ స్మృతిభ్రంశాద్ బుద్ధినాశ బుద్ధినాశా ప్రణశ్యతి ఈ రెండు శ్లోకాలు కలిపి ఒక వాక్యం ఒక ఒక సెంటెన్స్ అనమాట ఇట్స్ అ టాపిక్ బట్ సెల్ సో గీతలో రెండు చెప్పారు ఒక మనిషి నాశనం అయిపోవాలంటే ఆ మార్గం ఏమిటి అది ఇదే ప్రణశ్యది బుద్ధి నాశాత్ ప్రణశ్యది మనిషి నాశనం అయిపోతుంది సో అదే ఇదో ఈ మార్గం ఎందుకంటే నాశనం అయిపోయే మార్గం ఎందుకు చెప్పడం అంటే అటు వెళ్లకుండా ఉంటారని చెప్తారు దాన్ని పరిహరిస్తారని చెప్తారు తర్వాత ఒకడు నశ నాశనం కాకూడదు అది ఇంకో మార్గం అదేమిటంటే నమే భక్త ప్రణశ్యతి అని చెప్పబోతున్నారు భక్తుడి గురించి చెప్పి ఇగో ఈ విధంగా ఉంటాడు భక్తుడు అటువంటి భక్తుడు నశించడు అని చెప్పబోతున్నారు కాబట్టి మనం ఆ భక్తుని లక్షణాలను సంపాదించుకుని ఒక భక్తుడుగా ఉండిపోగలిగితే మనం నశించిపోకుండా ఉంటాము ఈ లక్షణాలను కనుక మనం పరిహరిస్తే అప్పుడు కూడా నశించిపోకుండా ఉంటాము కాబట్టి ఏదైతే డౌన్ హిల్ పాత్ ఇటు వెళ్తే నువ్వు ఇంకా అలాగ అయిపోయి పడిపోవడమే ఇటు వెళ్తే నీకు ఉన్నతి కలుగుతుంది రెండూ తెలుసుండ రెండూ తెలిస్తే నౌ యు ఆర్ సేఫ్ అదనమాట సో ఓకే ఈ నశించిపోయే మార్గం బాగుపడే మార్గం తర్వాత చూడవచ్చు నశించిపోయే మార్గం తెలుసుకోవాలి సో బాగుపడడం మాట పర్వాలేదు ఉన్నది మనం ఉన్నది నిలబెట్టుకోవడం ముఖ్యం కదండి సో దేంట్లోకి వెళ్ళకూడదో ముందు తెలుసుకోవాలి అది ఎలాగంటే చూడండి ధ్యాయతో విషయాన్ పుంస ధ్యానము ధ్యానము చేయుట ధ్యై చింతాయాం అని ధాతు అది ధ్యై ఐ దాని ఇచ్చాము ఐ వర్ణం దానికి మళ్ళీ ప్రత్యేకత ధ్యాయతి అని ఆ ఐ అలా ఆ అవుతుంది గై గై అని ఇంకో ధాతువు గానము చేయుట గాయతి అవుతుంది సో అవన్నీ స్పెషల్ ధాతువులు ఏ ఏ వ్యాకరణం వల్ల కొంత సర్ప్రైజ్ చేస్తుంటే వాళ్ళు సంతోషిస్తారు వివే ఆ జ్ఞానం కూడా కలుగుతుంది అభిప్రాయం సో ఇదివే జై చింతం చింత అంటే తెలుగు చింత కాదు తెలుగు చింత వేరు సంస్కృతం చింత వేరు తెలుగు చింత అంటే ఏమిటి దుఃఖించుట ప్రాబ్లం ఇట్స్ ఎ ప్రాబ్లం ఇన్ సాస్క్రీట్ దుఃఖించుట అనే అర్థం లేదు చింత శబ్దానికి చింత అంటే ఆలోచించుట అని అర్థం సో అంటే మనస్సుని యాక్టివ్గా చేపెట్టడం మనస్సులో ఏవో పరి పరి విధాల తలపోయుట అని అర్థం సో ధ్యానం చేయటం అంటే సో ఏదో ఒక దాన్ని పట్టుకుని మీరు నిరంతరంగా స్మరిస్తూ ఉంటే దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ఊహాపోహలు చేస్తూ ఉంటే దాన్ని ధ్యానము అని అంటారు మెడిటేషన్ వే మెడిటేషన్ యు ఆర్ మెడిటేటింగ్ అప్ ఆన్ ఇట్లే అల్టిమేట్లీ యు ఆర్ మెడిటేటింగ్ అపాన్ ఇట్ మనిషికి ధ్యానం చేయటం తెలుసు ఎటు వచ్చి ఫలానాది ధ్యానం చేయమంటే సమస్య కానీ ధ్యానం చేయటం తెలుసు నేను దృష్టాంతం చెప్తూ ఉంటాను సపోజ్ మీరు బ్యాంకుకి వెళ్ళి ఒక కొత్త నోట్ల కట్ట తీసుకున్నారనుకోండి రూపాయి మీరు వంద రూపాయలు కావాల్సి వచ్చి వంద రూపాయలు చెక్ ఇచ్చారనుకోండి వాడు ఒక రూపాయల నోట్ల కట్ట ఇచ్చాడు అనుకోండి లెక్క పెడతారా లెక్క పెట్టడం ఏదాన్ని లెక్క పెట్టాం ఏదో ఒక ఆయుతం ఇటువటు ఉంటుంది దేవులో వేసుకొస్తాం వెయ్యి రూపాయల చెక్కి పది రూపాయల కట్టు ఇచ్చాడు అనుకోండి భవిష్యత్ లెక్క పెట్టకపోవచ్చు పదివేల చెక్కుకి వంద కట్ ఇచ్చాడు అనుకోండి లేకపోతే యాభై వేల చెక్కకి ఫైవ్ హండ్రెడ్ కట్ట ఒకటి కొత్త కట్ట మీ చేతిలో పెట్టాడు ఇప్పుడు ఏం చేస్తారు మీరు లెక్క పెడతారు ఆ లెక్క పెట్టేప్పుడు మనస్సు ఎలాగో ఏకాగ్రం అవుతుందా ఉదా అవుతుంది చుట్టూ జనం ఉంటారు కేకలు ఉంటాయి ఇది ఉంటాయి అది ఉంటాయి బెల్లగొడతాడు నెక్స్ట్ కౌంట్ నెక్స్ట్ నెంబర్ పిలుస్తాడు ఏవే వాళ్ళకల్లో వాళ్ళు ఉంటారు చుట్టూ వృధగానే ఉంటుంది ఎంత వృధగా ఉన్నా వీడు అలాగా ఏకాగ్రంగా కరెక్ట్గా లెక్క పెట్టుకుంటాడు తర్వాత కళ్ళు కూడా మూతపడదు మీరు గమనించారో లేదో ఈ రెప్పపాటు కూడా ఆగుతుంది వెయిట్స్ తర్వాత రెప్పపాటు పడుతుంది మనం ఇటు అటు అక్కడే ఉంటుంది ఆ నెంబరు దాన్ని ధ్యానము అంటారు కాబట్టి ధ్యానము అన్నది వీ నా we know how to do it we the cinema ko veltharu akkad absorption of the mind takes place director sarainwarda ite we hero overacting chestunte bari popu chestunna akkadhi akkad akada kuchalem director sarainwarda ayundali katha cheppi vidhanam telusundali vadiki this hmm. the storytelling is in art so steven spielberg gane bohusha fairu untar he hmm. knows how hmm. to tell a story jaas అలాగే జురాసిక్ పార్క్ ఇలాంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ఇవన్నీ కూడా ఇంకే అక్కడ కథ ఏమి పెద్ద విషయం ఉండదు కానీ ఆ చెప్పి విధానం ఎలా చెప్తాడు అంటే ది స్టోరీ టెల్లింగ్ స్టోరీ టెల్లింగ్ అంటే అక్కడ నిలబడి చెప్తాడని కదండి దట్ ఈస్ అవర్ సిట్ ఆఫ్ సో ఎలా డెవలప్ చేసుకొస్తాడంటే దర్ ఇస్ టోటల్ ఎస్ అనే ఉంది ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్ ఇట్ మేడ్ వేవ్స్ ఇన్ ది వరల్డ్ మూవీ వరల్డ్ లో ప్రపంచం అంతా ప్రదర్శించారు కోట్లు సంపాదించారు ఏమిటంటే ఒక తిమింగళం ఉంటుంది ఈ తిమింగళం అనే మాట మనం చిన్నప్పుడు సంస్కృతం వల్ల పెట్టినప్పటి నుంచి వింటున్నాం ఈ తిమింగళం ఏం చేస్తుందంటే ఎవళ్ళైనా ప్రాణులు కనపడితే అది తింటుంది తిమింగిలం గిలము అంటే గిల అంటే మిరింగుట అర్థం తిమి అంటే పెద్ద చేప తిమిని మింగేస్తుంది కాబట్టి అది పెద్ద చేపని తినేస్తుంది అప్పుడప్పుడు ఈ పెద్ద చేపని తినే తిమింగళము మనుషులను కూడా తింటుంది ట మనకి తెలియదు సంగతి సో అది స్టోరీ మనిషి ఎవడన్నా తగిలితే దాని దారిలో సముద్రంలో అది ఆ మనిషిని తింటుంది దట్ ఈస్ ది దట్ ఈస్ ది పాయింట్ అండ్ నౌ యూ హ్యావ్ టు కిల్ దాట్ సో దాట్ యూ కె పీపుల్ కెన్ బి సేఫ్ ఇది స్టోరీ దీన్ని అతను ఎంత బాగా చెప్తాడంటే ఈ స్టోరీని మోస్ట్ అబ్జార్బింగ్ చెప్తాడు సో టూ అవర్స్ అంత పిక్చర్ ఉంటుంది ఆ టూ అవర్స్ కూడా మీరు యూ థింక్ అఫ్ ఓన్లీ వన్ టాపిక్ దెర్ ఈజ్ నో సెకండ్ టాపిక్ దాన్ని ధ్యానము అంట కాబట్టి ఇప్పుడు చెప్పండి ధ్యానం మనకి చేతనంనా చేత కదా చేతనంనా ఇట్ ధ్యానం మనకి చేత కాకపోవడం ఉంటే ప్రసక్తే లేదు ఎదుటొచ్చి మనం దేనిని చక్కగా ధ్యానం చేయగలుగుతాము అంటే దేని మనకి ప్రేమ ఉన్నదో దానిని చక్కగా ధ్యానం చేయగలుగుతాం మళ్ళీ అల్టిమేట్గా రాగద్వేషాలు నిర్ధారణ చేస్తాయి దేని ఆసక్తి ఉంటే దాన్ని మనం ధ్యానం చేస్తాం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 శ్రీకృష్ణుడు ధ్యానం చేద్దాం అనుకుని ఇంకో ధ్యానం చేయబెట్టి హి గెట్స్ ఫ్రస్ట్రేటెడ్ ఈ మెడిటేషన్ ఒకటి ఉంది ఇట్ ఆల్ ది టైమ్ బ్యాక్ అండ్ ఫోర్త్ గెట్స్ యూ ఎంటర్ ఇంటూ ఇట్ యూ స్లిప్ బ్యాక్ ఎగైన్ యూ పూషన్ ఇటెడ్ అప్ వర్డ్స్ అగైన్ యూ స్లిప్ అగైన్ పూష్ అప్ వడ్స్ అగైన్ స్లిప్ అలాగే ఉంటుంది ఈ బ్యాక్ అండ్ ఫోర్తే నడుస్తూ ఉంటుంది అండ్ దాంట్లో ప్రతిష్ట అంటే అస్థిరత్వం దొరకడం చాలా కష్టం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మెడిటేషన్ అన్నది ధ్యానం అంటే ఆత్మధ్యానం అండి ఈశ్వర ధ్యానం అన్నది మనకి పతంజలి మహర్షి ఆరవ అంగంగా చెప్పాడు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అని చెప్పాడు ఆరు కాదు ఏడవ అంగంగా చెప్పాడు ఆరు అయ్యాక ఏడు చెప్పాడు మనం మొట్టమొదట ధ్యానంతో ఆరంభిస్తాం వీడు బిగినింగ్ ధ్యానంతో మొదలుపెడుతుంది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 మీరు కనుక మీరు గూగుల్ తెలుసు కదా గూగుల్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ గూగుల్ మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని టైప్ చేసి సెర్చ్ అంటే అది వెయ్యి పేజీల మెటీరియల్ పెడుతుంది మీ ముందు మీ ఓపిక మీ చదివి ఓపిక నేను కొంత చదివి వదిలిపెట్టేశాను ఇంకా నా వల్ల కాక మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని ఈ మిడిల్ ఏజ్ సిండ్రోమ్ ఏమిటంటే వీడు భోగాలు అనుభవిస్తూ ఉంటాడు భోగవాసన బాగా బలంగా ఉంటుంది వదిలిపెట్టలేడు సో ఎందుకంటే యవనము ఆ మధ్య వయస్సు అంతా భోగ పరాయణుడుగా ఉంటాడు భోగ వాసనలతో నిండి ఉంటుంది మనస్సు దెన్ నౌ హీ ది పేమెంట్ టైం కమ్స్ ఇది భోగాలు అనుభవించిన దానికి పే ప్రైస్ ఫర్ ఎవరీ లగ్జురీ దట్ యు ఎంజాయ్ ఎవరీ ప్లెషర్ దెర్ ఈజ్ ఎ పేమెంట్ టు బి మోడర్ పేమెంట్ అంటే మనీ అనుకున్నారు మీరు మనీ పేమెంట్ ఎలాగో అయిపోతుంది ఇంకో పేమెంట్ ఉంది పెయిన్ అనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ప్లెషర్ కి పెయిన్ యూ హవ్ టు పే మనీ ఎలాగో పే చేస్తారు వెంటనే పే చేస్తారు పెయిన్ యూ హౌ టు పే లేటర్ ఇప్పుడు పెయిన్ పేమెంట్ చేసే టైము డయాబెటీస్ హార్ట్ ఇది ఇది అది అవన్నీ ఆ టైంలోనే వస్తాయి నవ్ హీ హ్యాస్ టు పే ఫర్ ఇట్ దెన్ ఆసక్తులు సంసార ఆసక్తులు పెంచుకుంటాడు కొడుకు కోడలు మనవడు మనవరాలు ఇవన్నీ పెంచుకునే వాళ్ళ పెంచి పెంచి తీసుకొస్తాడు అప్పటికొచ్చేప్పుడు అవన్నీ కూడా రైప్ అవుతాయి నవ్ హీ హ్యాస్ టు పే ఫర్ ఇట్ హీ హ్యాస్ టు పే కొడుకు చెప్పిన మాట రెండు వియం గారు ప్రకరించారు ఇవన్నీ హేర్ ఫర్ ఆల్ దిస్ హీ హీ కెనాట్ ఎస్కేప్ సో దట్ ఈస్ ది మిడిల్ ఏజ్ సిండ్రోమ్ టైమ్ ఆ టైంలో వీడికి ధ్యానం చేయమని ఎవరో సలహా ధ్యానం చేయమంటే వీడు ధ్యానానికి వెళ్ళిపోతాడు మెడిటేషన్ సెంటర్ నథింగ్ విల్ హ్యాప్ ఏడవ స్టెప్ లో వీడు మొట్టమొదట మొదలు పెడితే ఏమవుతుంది ఈ విల్ స్లిప్ బ్యాక్ ఫ్రమ్ ఇట్ డోంట్ వర్క్ ధ్యానానికి కూర్చుంటాడు సంసారాన్నే ధ్యానం చేస్తాడు అల్టిమేట్గా కాబట్టి కావలసింది ఏమిటంటే మెడిటేషన్ ఆఫ్ ఈశ్వరా అదంతా తర్వాత చేతుడు కానీ కంగారు ఏం లేదు ముందు సంసార విషయములను భోగములను ధ్యానము చేయడం మానేయాలి ఎందుకంటే ధ్యాయతో విషయాన్ పుంస విషయములను ధ్యానము చేసినప్పుడు సంగస్ ఆ విషయములయందు సంగము పుట్టుము విషయము ఆ పదాన్ని మీరు తెలుసుకోవాలి షీ బంధనే అని ధాతువు ఇత్ ఇది షీయే ఇత్ ఇత్ అంటే ఏదో పరశ్రమే పదో ఆత్మ నేపథ్యం ఏదో ఉంటుంది కదా ఆత్మ నేపథ్యం షీయ బంధనే విశేషేణ వి అంటే విశేషణ గట్టిగా బంధిస్తాయి గనుక వాటికి విషయములు అని పేరు అంటే భోగ భోగములు భోగములు మనిషిని గట్టిగా బంధిస్తాయి అందుకోసం వాటికి విషయములు అనికే సో భోగములు గట్టిగా బంధించడం అంటే ఏమిటి ఇప్పుడు ఆహారం ఉందనుకోండి ఆహారాన్ని వీడు శరీర ధారణ కోసం ఆహారం అని కాకుండగా భోగం కోసం ఆహారము అని ఒకటి ఒక పాలసీ బిగినవుతుంది జీవితంలో ఒకసారి భోగం కోసం ఆహారం మొదలైందంటే వీడు మరణించే సమయం వరకు కూడా దాని చేత ఆహారముయందలి రుచి ఏదైతే ఉన్నదో దాని చేత బంధింపబడి ఉంటాడు అని చేత చచ్చిపోయే ముందు కూడా ఏదో ఉల్లిపాయ కొడీలు తినాలనో లేదా చికెన్ బిర్యానీ తినాలనో ఏదో కోరిక వీడికి మంచం మీద బెడ్ మీద ఉంది ఆఖరి కోరిక ఏమిటంటే అది అలాగంటే స్థితి నిర్మాణం అవుతుంది సో అలా బంధిస్తుంది కాబట్టి సో భోగములు అలా బంధిస్తాయి మ్యూజిక్ బంధిస్తుంది తర్వాత పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా బంధిస్తాయి భోగాలన్నీ కూడా బంధిస్తాయి సో అంచేతనే వాడికి విషయములు అని పేరు విషయములు సో ఈ విషయములను అంటే భోగ్య వస్తువులను వీడు స్మరిస్తూ ఉంటాడు ఒకప్పుడు భోగ్యములు మనుషులు అవుతారు యు ఎంజాయ్ ది కంపెనీ ఆఫ్ అనదర్ పర్సన్ అనుకోండి అప్పుడు ఆ అనదర్ పర్సన్ భోగ్యం అవుతాడు వాడు భోగ్యం అవుతాడు సపోజ్ వాడు మీ కంపెనీ ఎంజాయ్ చేశాడు మీరు వాడికి భోగ్యుడు అవుతారు సపోజ్ హీ డజంట్ ఎంజాయ్ యువర్ కంపెనీ దాని యు ఆర్ నాట్ ది భోగ్య హీఈస్ ది భోగ్య సో అప్పుడే కొంచెం కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది అలాగనమాట కాబట్టి ఈ భోగ్యములు ఏవైతే ఉంటాయో వాటిని మనము ధ్యానము చేస్తాము అంటే ఓసారి భోగ్యము మనస్సులో అలా ప్రవేశించి మళ్ళీ పక్కకి తప్పుకోవటంలో తప్పేం లేదు నథింగ్ రాంగ్ అనేటి సపోజ్ ఇప్పుడు నేను డే స్టీవెన్ స్పైల్బర్గ్ అని ఏదో అన్నాను అంటే ఇంకేదో కొత్త సినిమా తీసాడు అనుకోండి ఆయన ఆయన తీసిన ఆ కొత్త సినిమా చూస్తే బాగుండును లేకపోతే జాస్ అని అన్నానుగా ఆ జాస్ చూస్తే బాగుండు ఈయన స్వామిజీ జాస్ ఉంటున్నాడు ఇది చూస్తే బాగుండును అని మీ మనసులో ఒక ఐడియా కలిగింది అనుకోండి తప్పేం కాదు నథింగ్ రాంగ్ అండి అలా కాకుండా ఓ తోట కూర్చుని జాస్ సినిమా ఎలాగా ఎప్పుడు చూడ చూడ్డామో రెండు మూడు నిమిషాలు ఆలోచించారు అనుకోండి దాన్ని ధ్యానము అంట సో కంటిన్యూటీ ఉంటుంది అదే వృత్తి వృత్తి అంటే థాట్ వేవ్ ఆ థాట్ ఇట్ పెస్ట్ ఫర్ సమ్ టైమ్ దాన్ని ధ్యానం దీనికి నేను దృష్టాంతం మీకు నేను చెప్తాను చూడండి నేను న్యూయార్క్ టైమ్స్ చదివిండి న్యూయార్క్ టైమ్స్ లో నాకు అర్థమైపోయింది దాని రహస్యం ఫస్ట్ పేజీ తీస్తాం తీసిన వెంటనే శాక్స్ అవెన్యూ అని పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేస్తాయి ఫ్యాషన్ డ్రెస్ అండ్ ఆర్నమెంట్స్ First la first page Yant, Dramatic వేస్తాం ఎంత డ్రామాటిక్ గా వేస్తాడంటే ఈ సెకండ్ పేజ్ లో పడుతుంది థర్డ్ పేజ్లో మంచి ఇంపార్టెంట్ ఐటమ్ ఉంటుంది అది చదువుతో miss మీరు మిస్ కాలేరు వేస్తారు యు కెనాట్ మిస్ ఇట్ సో ఇది చదివి ఇది కేసు చూసి దీని సమాచారం Malli page మళ్ళీ పేజీ తిప్పుతారు మళ్లీ పేజీ తిప్పితే Avenue శాక్స్ Avenue శాక్స్యూ Avenue యావెన్యూ శాక్స్ అనేటువంటి Malli అడ్వంటేజ్ Malli అంత full page అరే What is the cost of advertising in one page? Until 10,000 dollars. I have told you that I have a lot of money. I have a lot of money. I have a lot of money. The actual figures are higher. If you tell 10,000 dollars, okay. Then you turn the page again, sex, 7th Avenue. You believe me? You turn, now you turn two pages. Then 10th page, again you will get sex, 7th Avenue. 5 ఫైవ్ పేజెస్ అడ్వర్టైజ్ చేస్తాడు ఒక్క ఒక్క ఇష్యూలో ఫైవ్ పేజెస్ అడ్వర్టైజ్ చేస్తాడు ఏమిటంటే అది ధ్యాయతో విషయాన్ పుంస అది మీ మైండ్లో అలా ప్రవేశించి పక్కకి తప్పుకోవడానికి వీర్లేదు ఇట్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు యువర్ మైండ్ అండ్ స్టే దేర్ స్టే దేర్ స్టే దేర్ స్టే దేర్ దెన్ ఇట్ బికమ్స్ an ఐడియా అప్పుడు అది ఐడియా అవుతుంది సో ఎస్ట్రే థాట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఎన్ ఐడియా ఈ ఐడియా సో మచ్ సో నేను మన్హాట్ వెళ్ళినప్పుడు నేను అడిగాను ఏమంటే సాక్స్ లెటర్ అడిగాను అంటే దానికి ఏమో భాగ్యం ఉండే దాన్ని సెవెంత్ యావెన్యూకి వెళ్దా ఉన్నారు సెవెంత్ యావెన్యూకి వెళ్ళి చూసి వచ్చేదాన్ని అక్కడ ఉండే నూతనమైన ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ ఉంటాయి ఇంకా ఏవో బంగారు ఆభరణాలు ఉంటాయి వజ్రాలు వైడూర్యాలు ఇలాంటివి ఏవో ఉంటాయి చాలా హైలీ కాస్ట్లీ very sophisticated sharp and all that. So, వెరీ సోఫిస్టికేటెడ్ A thought, a దాట్ thought becomes an idea. చూడండియా అని చేత I have an idea about it. ఐడియా అబౌట్ ఇట్ అంటారు అంటే ఆల్రెడీ దాన్ని బాగా తరువుగా వీడు Dhyayato vishayan అనమాట పుంస అంటే మానవునకు Vishayan ధ్యాయత విషయములను అంటే భోగములను గురించి చింతించుట అంటే స్మరించుతో ఉన్నట్లయితే తేషు వాటి ఎందు సంగహ ఉపజాయతే వాటి ఆసక్తి బయలుదేరును అంటే ఇట్ బికమ్స్ అన్ ఐడియా ఇప్పుడు చూడండి ఈ అన్నది ఇట్స్ ఏ హ్యూజ్ థింగ్ ఇట్ ఈస్ అమెరికాలో ఇక్కడ నాకు సమాచారం స్టాటిస్టిక్స్ తెలియవు ఇక్కడ అక్కడ స్టాటిస్టిక్స్ ఏమిటంటే సెవెంటీ బిలియన్ డాలర్స్ ఇస్ ది అడ్వర్టైజింగ్ ఎక్స్పెండిచర్ పెర్ ఇయర్ సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇండియా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అంత ఉండదు సో అంత సెవెంటీ బిలియన్ డాలర్స్ వాళ్ళకి అడ్వర్టైజింగ్ ఎక్స్పెండిచర్ తర్వాత నా దగ్గర పాఠం చదువుతో చాలా శ్రద్ధగా ఉండే అతను కేక దవే అని ఉన్నాడు మీకు ఆదిత్య పుస్తకంలో అక్కడ పేరు కనపడుతుంది అతను ఈ అడ్వర్టైజింగ్ పండిట్ అతను మేడిసన్ ఆవెన్యూ అని ఉంది ఆ మేడిసన్ యావెన్యూలో అడ్వర్టైజింగ్ దాని మీద పండిట్స్ ఉంటాయి వి ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇట్ హౌ టు సెల్ ఎన్ ఐడియా యూ డోంట్ సెల్ ది బ్రా మెటీరియల్ మెటీరియల్ యున్ సెల్ లెటర్ ఫస్ట్ యు సెల్ ఎన్ ఐడియా ఒక ఐడియాని సెల్ చేయాలి అంటే యూ హ్యావ్ టు పుట్ ఎన్ ఐడియా ఇన్ హిస్ మైండ్ ఎలాగంటే ఇప్పుడు లక్స్ ఉందనుకోండి లక్స్ గివ్స్ యూ హ్యాపీనెస్ అని ఒక ఐడియాని సెల్ చేయాలి లక్స్ హౌ లక్స్ గివ్స్ హ్యాపీనెస్ లక్స్ కెన్ క్లీన్ ది బాడీ ఇట్ కెన్ క్లెన్స్ ది బాడీ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఇట్ కెన్ క్లెన్స్ ది బాడీ బట్ ఇట్ కెన్ క్లెన్స్ ది బాడీ అని వాడు కనుక చెప్పాడు అనుకోండి దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ కెన్ క్లెన్స్ ది బాడీ మీరు ఒక రఫ్ క్లాత్ to sell కూడా క్లీన్ he గాంధీ గారి సిస్టమ్ లో కాబట్టి కాబట్టి హీ he has to అన్ ఐడియా idea హాస్ టు సెల్ ఐడియా దట్ మీన్స్ హీ హెట్ అన్ ఐడియా ఇన్ యువర్ మైండ్ అంచేతన్ వాడు ఏమంటాడంటే ఆనందానికి సంబంధాన్ని పెట్టారు ఆనందం లక్స్ వల్ల మీకు ఆనందం కలుగును అనే పాట కూడా ఏదో ఉంది లక్స్ హోటా హై ఆనందా ఏదో సాంగ్ ఇస్తే సో లైఫ్ లైఫ్ ఉంది లక్స్కి ఉంది ఈ లక్ లక్స్కి ఆనందానికి సంబంధం మీకు ఈ లోకంలో ఆనందంగా ఉన్నవాళ్ళు ఎవరు ఎవరినైనా అడిగి చూడండి మీరు ఇంకెవాళ్ళు స్టార్స్ ఆర్ హ్యాపీ పీపుల్ స్టార్స్ స్టార్స్ అంటే ఇవి బాలీవుడ్ స్టార్స్ ఉన్న చూడండి హేమమాలిని ఆవిడ చాలా ఆనందంగా ఉన్న మనిషి వీడి లెక్కది వీడి క్యాల్కులేషన్ అలా ఉంటున్నాయి వీడు సంసారాన్ని బట్టి క్యాల్కులేట్ చేస్తాడు కాబట్టి ఆవిడ చాలా డ్రీమ్ గర్ల్ అంటారు తర్వాత చాలా సినిమాల్లోనూ అక్కడ ఆవిడ వచ్చి ఉండేది కాబట్టి ఎ హ్యాపీ లేడీ ఓకే షీఈ్ ఎ హ్యాపీ లేడీ వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ హర్ హ్యాపీనెస్ అంటే ఆవిడ లక్స్ సోపు ఆడుతుండే ఇది అంటే వీడు ఏం చేస్తాడంటే లక్స్ వల్ల ఆనందం వస్తుంది అనుకుంటాడు ఎటు చూ ఒకసారి వింటే అది ఇట్ డజంట్ గెట్ ఇంప్లామెంటెడ్ అంచేతనే అది అలాగ చెప్పి చెప్పి మీరు రేడియో ఓపెన్ చేయండి టీవీ ఓపెన్ చేయండి ఏది ఓపెన్ చేసినా లక్స్ హేమమాలనే ఆనందం ఇదే మాట ఇదే వస్తూ సో దాంతో ఇమీడియట్లీ ఎన్ ఐడియా ఈజ్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మైండ్ ఒక్కసారి మీ మైండ్లో ఐడియా వస్తే మీకు ఒక వాడు ఊరికే కూడా ఇస్తాడు సోప్ ఓ లక్ష సోపు ఊరికే ఇస్తాడు హీ హాస్ టు ఫిక్స్ అన్ ఐడియా ఇన్ యువర్ మైండ్ ఆ బ్రెయిన్ లో ఆ న్యూరాన్స్ లో అక్కడ ఆ కలర్ మారిపోతున్నారు న్యూరాన్స్ ఆ పర్టికులర్ స్పాట్ ఏదో ఉంటుంది చూడండి అక్కడ ఆ కలర్ అది